తింటే ఆకలి తీరుతుంది ఎంతకాలం కాలం ఉంటే ఆకలి అట తీరుతుంది దంచడమే పనిగా ఉంటుంది అంతే ప్రయోజనం లేదు కాబట్టి అలాంటి పనులు జ్ఞాన మార్గంలో లేవు ఇది గుర్తుపెట్టుకోవాలి కేవల జ్ఞాన మార్గంలో అసలేవు ఎందుకని అఖండ బ్రహ్మాకార వృత్తి కేవల జ్ఞానం ప్రాప్తిస్తుంది అఖండ బ్రహ్మాకార వృత్తి మాత్రమే కైవల్యాధికారి వాడు మాత్రమే పరబ్రహ్మ నిర్ణయాన్ని పరాత్పర నిర్ణయాన్ని పొందగలుగుతాడు అందుకు కావాలి మనకు అఖండ బ్రహ్మాకార వృత్తి కాబట్టి బ్రహ్మాకార వృత్తి అనేటటువంటి సాధన చేయాలి అఖండ బ్రహ్మాకారమనే నిర్ణయాన్ని పొందాలి చదవండి ఇచ్చటనే బ్రహ్మానుభూతి కలుగురు బ్రహ్మానుభూతి కలగాలి అంటే బ్రహ్మాకార వృత్తి సంధానం చేసి అఖండ బ్రహ్మాకార నిర్ణయాన్ని పొందాలి అప్పుడు బ్రహ్మ నిష్ట కలుగుతుంది ఆ బ్రహ్మమును తెలియగోరు వాడు బ్రహ్మముగానే ఉంటాడు అంటే వేరుగా ఉండే అవకాశం లేదు ఇంతవరకు విషయముల మీదకి నడిచిన వృత్తి విషయములను గ్రహించినది దీనికి ఒక ఉపమానం చెప్తారనమాట ఎలా అంటే ఒక ఉప్పు బొమ్మ ప్రపంచంలో తనను నేను ఎట్లా తయారయ్యాను తన మూలాన్ని తాను తెలుసుకునే పనిలో పడింది ఉప్పు బొమ్మ తన మూలాన్ని తాను తెలుసుకుంటూ ప్రపంచం తిరిగింది నీ వల్ల నేనయ్యాన నీ వల్ల నేనయ్యానా నీ వల్ల నేనయ్యా నూనెను తయారు చేసేవా నూనె తయారు చేసేవా అని అన్ని చోట్లకి వెళ్ళింది కొండల దగ్గరికి వెళ్ళింది గుట్టల దగ్గరికి వెళ్ళింది తీ దగ్గరికి వెళ్ళింది క్షేత్రాల దగ్గరికి వెళ్ళింది గుళ్ళు తిరిగింది గోపురాలు తిరిగింది ఏ తిరిగినా బాబోయ్ నీకు నాకు సారూప్యత కుదరం లక్షణం కుదరటం నేను కొండవలే ఉన్నానా బండవలే ఉన్నానా మిద్దెవలే ఉన్నానా మేడవలే ఉన్నానా జీవుడి వలే ఉన్నానా పశువుల వలే ఉన్నానా అని అనుభజన నాలుగు లక్షల జీవరాశుల్ని అన్వేషించింది ఎక్కడ అన్వేషించినా సారూప్యత కుదరలేదు లక్షణం కుదరలేదు తిరిగి తిరిగి తిరిగి తిరిగి చెట్ట కన్యాకుమారి అగ్రానికి చేరి అక్కడ ఉన్నటువంటి సముద్రాల్లో చూసింది ఓ దీన్ని నేను అన్వేషించలేదు అనుకుని ఉంపు సముద్రంలో దిగింది తెలుసుకోడానికి తెలుసుకోవడానికి దిగ్గానే ఎలా కరిగిపోయింది ఉప్పు బొమ్మ సముద్రంలో కరిగిపోయింది సింపుల్ యాజ్ ఇట్ జీవుడు అనే ఉప్పు బొమ్మ బ్రహ్మం సముద్రంలో కలిసిపోయింది ఎవరు మిగిలారు సముద్రమే ఉంది నేను సముద్రంను కనుగొన్నాను అన్నాడు ఒక ఆయన సముద్రాన్ని కనుగొంట పెట్టరా బాబు ఉంది చూడండి మానవులు అందరూ ఏం చెప్తుంటారు నేను ఇండియాను కనుకున్నాను అన్నాడు ఇండియాను కనుకోలేదు ఆయన సముద్ర మార్గాన్ని కనుకున్నాడు అంతే కానీ అది ఇండియా కాదు అమెరికా ఇలా భ్రాంతిగతంగా ఎన్నో చెప్తూ ఉంటాం ఇవన్నీ భ్రాంతుల్లో చెప్పేవే ఏం చెప్పాలన్నా భ్రాంతి పనిచేస్తేనే వృత్తి పనిచేస్తేనే అవి రెండు విరమిస్తే సచ్చిదానందంలో మౌనమే ఉంది సచిదానంద నిత్య నిర్మలతాత్మన అన్న దగ్గర ఏముందంటే మౌనమే ఉంది కాబట్టి అఖండ బ్రహ్మాకార వృత్తి లయించుట తాను లేకపోవుట ఏ తాను లేకపోవుట వృత్తి విశేష చైతన్య రూప ఉన్నటువంటి వాడెవడో వాడు లేడు వీడెవడో ఉప్పు బొమ్మ కాబట్టి ఈ ఉప్పు బొమ్మ సముద్రం బ్రహ్మం అనే సముద్రంలో కలిసిపోయింది అఖండ బ్రహ్మాకారం అయిపోయింది ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది ఇప్పుడు మళ్ళా ఆ తన ఆ సముద్రంలో ఈ ఉప్పు రేణువులు ఎక్కడెక్కడ ఉన్నాయో కాస్త వెతికి పట్టుకొద్దామండి అన్నాం అనుకోండి సాధ్యమేనా మళ్ళీ అదే ఉప్పు బొమ్మ నాకు కావాలంటే అంటే సాధ్యం నాట్ పాసిబుల్ నీకు కావాలంటే మళ్ళా కాస్త సముద్రానికి గుప్పెడి ఉప్పుగా మార్చి ఆ గుప్పెడి ఉప్పుతో మళ్ళా గుప్పెడి ఉప్పు బొమ్మ తయారు చేసుకోవచ్చు లక్షణంతో జీవుడు అయ్యావు లక్ష్య స్థితిలో బ్రహ్మమై ఉన్నావు వెరీ వెరీ ఇంపార్టెంట్ లక్షణంతో జీవుడు అయిపోయావు నేను ఉప్పు బొమ్మను అనుకున్నాడంతేనిస్ట్ కాబట్టి అన్ని వృత్తులను ఏం చేయాలంటే ఇప్పుడు బ్రహ్మాకార వృత్తి అందు సమావిష్టత చెందించాలి ఒక చీకటి గదిలో కొండ ఉన్నది ఆ కొండలో ఒక బొమ్మను దానిపై మూత ఉన్నది మూతను తొలగించిన వస్తువు తెలియదు వెలుగుతున్న దీపము ద్వారా తెలుసుకొనవలేను అలా కాక బొమ్మకు బదులుగా ఆ కొండలో వెలుగుతున్న దీపం ఉంచినచో మూత తొలగించకనే దీపము స్వయం ప్రకాశమే గోచరించు అంటే వెలుగుతున్న ఆ దీపమును గాంచకు వేరొక దీపం అవసరం లేదు అంటే స్వయం ప్రభావా సమానమైనటువంటి గమనించడానికి సూర్యుడు